మొదటి అధ్యాయము అర్జున యోగము అర్జునుడి విషాదాన్ని తెలుపుతుంది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు ఈ అధ్యాయాల పేర్లు వ్యాసభారతంలో లేవు తర్వాతి వ్యాఖ్యాతలు అధ్యాయంలోని విషయాన్ని పాఠకులకు సులభంగా తెలపడానికి పెట్టిన పేర్లు ఈ అధ్యాయంలో నలభై శ్లోకాలు ఉన్నాయి అర్జునుడి విషాదానికి కారణము మనకు తెలిసిందే కౌరవులు పాండవులు అన్నదమ్ముల పుత్రులు పాండవులకు రావలసిన రాజ్యం వారికి ఇవ్వకుండా అన్ని విధాలా అడ్డుకున్నాడు కౌరవురాజు దుర్యోధనుడు రాజ్యం ఇప్పించడానికై శ్రీకృష్ణుడు చేసిన రాయభారము నిరుపయోగమైంది అందువల్ల రెండు పక్షాల వారు వారి వారి మిత్రరాజుల సహకారంతో సైన్యాన్ని ప్రోగు చేసుకున్నారు అర్జునుడు దుర్యోధనుడు స్వయంగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి యుద్ధంలో అతని సహాయాన్ని కోరడంతో శ్రీకృష్ణుడు తన సైన్యమంతా ఒకవైపు యుద్ధం చేయకుండా ఊరక సలహా ఇచ్చు తాను అని విభజించి చెప్పాడు దుర్యోధనుడు సంతోషంగా సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు సంతోషంగా శ్రీకృష్ణుడిని కోరి ఒకనొక నిర్ణీత సమయంలో యుద్ధానికి రెండు సేనలు సర్వసన్నాహాలు చేసుకున్నాయి యుద్ధ స్థలం పేరు కురుక్షేత్రం పది రోజుల భారత యుద్ధం తర్వాత భీష్ముడు అంపశయ్యపై వాళ్ళగా ఆ సమాచారాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అతణ్ణి పూర్తి వివరాలు అడుగుతాడు ప్రారంభం నుండి జరిగిన విషయాలన్నీ సంజయుడు చెప్పడం ప్రారంభిస్తాడు వ్యాసమహర్షి వరం వల్ల సంజయుడికి దివ్య దృష్టి కలగడంతో సంజయుడు పూసగుచ్చినట్లుగా యుద్ధభూమిలోని విషయాలను తన జ్ఞాననేత్రంతో దర్శించి తెలియజేయడం గీతా సన్నివేశం మన బుద్ధియే కురుక్షేత్రం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకంలో ధృతరాష్ట్రుడి ప్రశ్నతో గీత ప్రథమాధ్యాయం ప్రారంభమవుతుంది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారు పాండవులు ఏమి చేశారని ప్రశ్న నా వారు అన్న మాటతోనే పాండవులు నా వారు చెప్పకనే చెప్పాడు ధృతరాష్ట్రుడు కౌరవంశ మూలపురుషుడైన కురుమహారాజవు అనేక ధర్మకార్యాలు చేసిన పుణ్యస్థలం కురుక్షేత్రం అక్కడ ధర్మానికే విజయం అనే మాట ధ్వనిస్తుంది సంస్కృతంలో కృంగ్ అనే ధాతుకి కర్మ చేయడం అనే అర్థం కురు శబ్దం దీని నుండి వచ్చినదే కర్మకు క్షేత్రం శరీరమే శరీరంలోని జీవుడు కర్మను ఆచరించేవాడు మనస్సనేదే పగ్గం బుద్ధియే సారథి జీవుణ్ణి బాహ్య వస్తువులవైపు పరుగులెత్తించే ఇంద్రియాలే గుర్రాలు ఈ కల్పన మనం తెచ్చిపెట్టుకున్నది కాదు కఠోపనిషత్తులో विषय इंका चक्कर आत्मा रथिं विदि शरी बुद्धिग्रहोपनिष् शरीरमे रथम अंदे रथस्वामी लेजमा जीवड़ అతన్ని నడిపించే బుద్ధి సారథి మనసే ప్రగ్రహం అంటే పగ్గం కన్ను ముక్కు చెవి మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలే గుర్రాలు ఇవి తాము గ్రహించే విషయాల వైపు మనిషిని లాగుతుంటాయి వాటిని అదుపులో పెట్టాల్సింది మనస్సు విజ్ఞానవంతమైన బుద్ధి రథికుణ్ణి అతని గమ్యానికి చేరుస్తుంది దీన్ని మరో వివరిస్తూ అలాంటి విజ్ఞాన సారథి గల రథస్వామి పరమం పదం అంటే పరమాత్మ పరమాత్మతత్వాన్ని పొందుతారని చెబుతుంది ఉపనిషత్తు కృష్ణుడికి నారాయణుడని అర్జునుడికి నరుడని కూడా పేర్లున్నాయి నరుడంటే జీవుడు నారాయణుడు నరాణాం అయనం అంటే నరులకు గమ్యస్థానం అది జీవుడు సాధించవలసిన మోక్షావస్థ ఆత్మను తెలుసుకోవడమే మోక్షం అది ఎక్కడో ఆకాశంలో పొందవలసిన స్థలం కాదు ప్రతి వ్యక్తి తన అంతఃకరణను విశ్లేషించి తన కోరికలు రాగద్వేషాలు మొదలైన వాటిని పరిశీలించి ఈ మనస్సును బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తున్న చైతన్య శక్తి ఏమిటి అని పరిశీలించడం అంటే ఆత్మవిచారం చేయడం ముఖ్యం గాయత్రీ మంత్రంలో ధ్యోయోనఃప్రచోదయాత్ అంటారు అంటే మన బుద్ధి వృత్తుల్ని అంటే బుద్ధిలో మెదిలే ఆలోచనలను ప్రేరేపిస్తున్న చైతన్య శక్తి ఏదో అదే తన స్వరూపమని తెలుసుకొని రాగద్వేషాలకు అతీతుడిగా ఉండడమే మోక్షం ఈ జ్ఞానంలోనే నిలిచి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే స్థితి సన్యాసం దీనిలో వ్యక్తి తనకున్న సమాజ బాధ్యతల నుండి పూర్తిగా తొలగిపోయి కేవలం బ్రహ్మజ్ఞానంలో నిలిచి ఉంటాడు అలాంటి వాడిని బ్రహ్మనిష్ఠుడు అంటారు అంటే ఏ విధంగా ఎలాంటి సంగము అటాచ్మెంట్ లేకుండా జ్ఞానస్వరూపం ఉంటుందో అలాంటి జ్ఞానస్వరూపంలో బ్రహ్మగా ఉంటాడు అని అర్థం ఈ స్థితి సమాజంలో అందరికీ అనవసరం సాధకులందరికీ లభించద్దు ఈ జ్ఞానం యొక్క స్వరూపాన్ని సైద్ధాంతికంగా తెలుసుకొని సమాజం తనకు అప్పగించిన బాధ్యతలని రాగద్వేషాలు లేకుండా నిర్వహించడం రెండవ స్థితి అంటే కర్మ చేస్తూ ఉండడం దీనినే కర్మయోగం అంటారు దీని గురించి రెండు మూడు నాలుగు ఐదు అధ్యాయాల్లో వివరంగా తెలుస్తుంది భారతంలో అర్జునుడికి జ్ఞానస్వరూపాన్ని పూర్తిగా వివరిస్తాడు శ్రీకృష్ణుడు కానీ అతను సన్యసించాలనే ఉద్దేశంతో కాదు తత్వాన్ని సరిగా తెలుసుకుని తన కర్తవ్యాన్ని మరింత శ్రద్ధతో నిర్వహించాలనే ఉద్దేశం సమాజంలో మనందరము అర్జునుడి స్థానంలో ఉన్నవాళ్ళం మనందరికీ ఉపదేశం శ్రీకృష్ణుడు ఎవరు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడిని కేవలం ద్వాపరయుగంలోని ఒక వ్యక్తిగా భావించరాదు వాసుదేవుడు కేవలం వసుదేవుని పుత్రుడు అనే అర్థం కాదు అందరిలో వసించేవాడు అందరిలో ఉన్న ఆత్మ ఆత్మస్వరూపం వాసుదేవుడు గీతలో అహం మమ నేను నా అని శ్రీకృష్ణుడు వంద సార్లకు పైగా చెబుతాడు అన్ని చోట్ల ఆ శబ్దానికి నిర్గుణ బ్రహ్మ అనే అర్థం చెప్పారు పండితులు గురువు బ్రహ్మస్వరూపంలో ఉన్నప్పుడే శిష్యుడికి సరైన ఉపదేశం చేయగలడు అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే శ్లోకంలో మొదటి వాక్యంలోని బ్రహ్మ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణుమహేశ్వరులలో ఒకడైన చతుర్ముఖ బ్రహ్మ రెండవ వాక్యంలో చెప్పిన బ్రహ్మ ఈ ముగ్గురికి పైన ఉన్న పరతత్వం వేదాంత శాస్త్రంలో బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే గురువుకు బ్రహ్మకు అభేదం చెప్పడం సంప్రదాయం అందువల్ల గీతలో శ్రీకృష్ణుడు అహం అని వాడిన సందర్భంలో నిర్గుణ బ్రహ్మతత్వాన్ని గ్రహించాలి అందువల్లనే వ్యాసులవారు శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడల్లా శ్రీకృష్ణుడు అన్నాడు అని అనకుండా శ్రీభగవాను వాచ శ్రీభగవానుడు ఇలా అన్నాడు అని చెప్పారు భగవానుడు ఎక్కడ నుండి వచ్చాడు అంటే అవతారం అన్నారు ఈ అవతార తత్వాన్ని నాలుగవ అధ్యాయంలో వివరంగా చూస్తాం అవతారం లేదా అవతరణం అంటే క్రిందికి దిగడం అని అర్థం శుద్ధ బ్రహ్మ చైతన్యం నుండి వచ్చిన ఒకనొక శక్తి త్రిమూర్తులకు మూలభూతమైన శక్తి సృష్టిలో ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కో శక్తిగా భావించి మనం పెట్టుకున్న పేర్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరిలో ప్రపంచ స్థితికి కారణమైన శక్తిని విష్ణువు అన్నారు ఈ విష్ణువుకు ఒక లోకం సామ్రాజ్యం అన్నీ భావన రూపాలే కానీ నిజానికి ఆకాశం పైన విష్ణులోకం ఉన్నదని ఉపనిషత్తులు వివరించలేదు తర్వాత వచ్చిన పౌరాణికులు మనిషిని సన్మార్గంలో ఉంచడానికై విష్ణులోకం శివలోకం మొదలైన లోకాలను గురించి వివరించారు ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడల్లా ప్రపంచ స్థితికి కారణమైన శక్తి దాన్ని నిరోధిస్తుంది ఆ శక్తి అంశయే శ్రీకృష్ణుడు భగవంతుని అంశా అనేక విధాలుగా లోకంలో కనిపిస్తుంది దీనినే పదవాధ్యాయంలో తెలుసుకుంటాం అర్జునుడి మానసిక స్థితి సరే గ్రంథంలోకి వద్దాం ధృతరాష్ట్రుడి ప్రశ్నను పైన చూశాం సంజయుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు దుర్యోధనుడు తమ సైన్యాధ్యక్షుడు కౌరవ పాండవుల గురువు అయిన ద్రోణిడి దగ్గరికి వెళ్ళి సైన్యాన్నంతా పరిశీలించి చూపించాడు నీ శిష్యుడైనా నీ నిర్వాహకం వల్ల దృష్టద్యుమ్నుడు సైన్యాన్ని ఎంత బాగా నిలిపాడో చూడు మనవాళ్లలో ముఖ్యుల్ని చూడు మీరు భీష్ముడు కర్ణుడు అంటూ వీరులందరినీ చూపించాడు అలాగే పాండవ సైన్యంలోని వీరుల్ని చూపించాడు యుద్ధహుంకారాలు శంఖధ్వనుల మధ్య అర్జునుడికి తాను ఎవరెవరితో యుద్ధం చేస్తున్నాడో చూడాలని ఆలోచన వచ్చింది సేనయోరుల మధ్య రథాన్ని నిలుపు అని రథస్వామి స్థానం నుండి సారథి అయిన కృష్ణుడిని కోరాడు కృష్ణుడు అలాగే చేశాడు యుద్ధభూమిలో తనకెదురుగా నిలుచున్న కురువీరులు గురువులు వృద్ధులు బాంధవులు అనేకులు కనిపించారు భీష్మద్రోణాదులు వారి వృత్తి ధర్మానికి కట్టుబడి కౌరవ సైన్యంలో ప్రతిపక్షులుగా ఉన్నారు కానీ అర్జునుడికి ప్రీతిపాత్రులైన వాళ్ళు వారిని చూడగానే సీదంతి మమగాత్రాణిచాయతే నా శరీరవయవాలు చతికిలబడుతున్నాయి నోరు ఎండిపోతున్నది శరీరంలో గగుర్పాటు కలుగుతున్నది గాంధీవం చేతి నుండి జారిపోతున్నది అంటూ తనకు వాళ్లపై ప్రీతి వాళ్లతో యుద్ధం చేయాలనే శోకం తర్వాత వీళ్లను సంహరిస్తే నాకు పాపం కలుగుతుంది అనే భయం ఈ మూడింటిని ప్రదర్శిస్తాడు అర్జునుడి మానసిక స్థితి గమనించడం ముఖ్యం మున్ముందు చెప్పబోయే రాగ శోక మోహాలు ఇక్కడ మనం చూస్తాం భీష్మ ద్రోణాదులు నావాళ్ళు వీరు లేకుండా నేను జీవించలేను అని వారిపై ప్రీతి ఈ ప్రీతి పేరే రాగం లేదా అనురాగం తన ఇష్టమైనది లభిస్తే సుఖం అది నశిస్తుందని భావిస్తే శోకం శోకం అన్నది రాగం నుంచి పుట్టేదే తన సుఖానికి భీష్మ ద్రోణాదులందరూ అవసరమని అర్జునుడి భావన ఈ శోకం కలిగిన తర్వాత దానికి అనుబంధంగా వచ్చినదే మోహం మోహం అంటే ఒకదానిని మరో రకంగా చూడడం మోహం ఉన్నవాడిని మూఢుడు అంటాం ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా చూడడం అర్జునుడి మోహానికి నిదర్శనం ఈ స్థితిలో ఈ ఆతాయుల్ని హతం చేస్తే మనకు పాపమే చుట్టుకుంటుంది అంటాడు నిహత్యతర ఇంటికి నిప్పుపెట్టేవాడు విషమిచ్చేవాడు మారణాయుధాలు ధరించేవాడు ధనం భూమిని అపహరించేవాడు స్త్రీలను పీడించేవాడు వీళ్ళందరినీ ఆతతాయులు అంటారు అగ్నిదోగరదైవ శస్త్రపాణిర్ధనాపహేత్రేహ్యాత ధర్మసింధు ఆత అధికం పాపమేతీ త్యాతాయీ కౌరవులు ఇవన్నీ చేశారు వధార్హులు ఒకవైపు ఆతాయి అంటూనే మరోవైపు పాపం మూటగట్టుకుంటానడం ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనే విచక్షణ కోల్పోవడానికి ఉదాహరణ రాగం విషయం ప్రీతి అది లభించినప్పుడు శోకం శోకం వల్ల మోహం ఈ మూడు దైన్యానికి దారితీస్తాయి క్షత్రియుడుగా తన ధర్మం వదిలివేయడం పాపం దీనినే అక్కడనే ప్రత్యవాయ దిస్ ఇన్ అ ఫోమిషన్ అంటారు నేరం చేసిన వాడిని శిక్షించకపోయినా నేరం చేయని వాడిని శిక్షించినా రాజు నరకానికి వెడతాడని ధర్మశాస్త్రం నేరస్థుణ్ణి శిక్షిస్తే పాపం వస్తుందని న్యాయస్థానం తలపోసినట్లుగా ఉంది అర్జునుడి వాదన తన మానసిక స్థితిని సమర్థించుకోవడానికై యుద్ధంలో జరిగే నష్టం వల్ల కులక్షయం జరుగుతుందని కుల స్త్రీలు ధర్మాన్ని వదిలివేస్తారని వాదిస్తాడు అర్జునుడు ఈ విధంగా తాపం చెంది రథంపై చతికిలబడ్డాడు ఇది విషాదంతో యోగం ప్రతి మనిషికి తనకు ప్రీతిపాత్రమైంది భావిస్తే వచ్చే మానసిక స్థితి